సో అలాగా మన స్వరూపాన్ని గురించి ఏమీ చెప్పని మాట వేస్ట్ ఎంత గొప్పదైనా సరే కాబట్టి శంకరుడు జగత్తు గురించి చెప్పారు దేవుడు గురించి చెప్పారు అక్కడితో ఆపలేదు ఫైనల్గా మనం గురించి చెప్తున్నాం ఏమిటో తెలుసిన ఆ దేవుడు ఈ జగత్తును ఈ విధంగా ప్రకటించి ప్రసరింపజేసి నడిపించి తనలో కలిపేసుకునే ఆ దేవుడే మీ యొక్క యథార్థ స్వరూపము ఏ వచకే కాదు నాకు నీకు అందరికీ ఆయన ఏ ఆత్మ ఆత్మాంటే స్వరూపము ఎలా అయితే నెక్లెస్కి ఆభరణములకు అన్నిటికీ కూడా సపోజ్ నా మెడలో నాలుగు ఆభరణాలు ఉన్నాయి మీ మెడలో ఐదు ఉన్నాయి ఇంకొకళ్ళ మెడలో ఒక్కటే ఉంది ఇంకొకళ్ళ మెడలో పన్నెండు ఉన్నాయి ఈ ఇన్ని రకముల ఆభరణములకు ఆత్మ ఇవను ఏమిటి బంగారము అది ఒక్కటి పన్నెండు ఆభరణాలు ఉన్న వాళ్ళ బంగారమే ఆభరణాలు ఆత్మ లేదు ఒక్కటే ఆభరణం ఉన్న ఆభరణం యొక్క ఆత్మ లేదు ఉంటుందా ఉండదు బేద రిచ్ ధనవంతులు అనే ఉండదు తక్కువ ఎక్కువ అని సకల ప్రాణులకు దోమ ఏద యొక్క ఆత్మ కూడా బ్రహ్మయ్య ఆ మాట దోగో నోమకో ఏకకో మీరు చెప్తే దానికి తెలియదు కాబట్టి చెప్పక్కండి మనిషికి చెప్తే తెలుస్తుంది కాబట్టి చెప్పాలి కాబట్టి మనందరి ఆత్మ ఆ ఈశ్వరుడే అయితే మీకు ప్రశ్న ఉదయించవచ్చు అయితే ఈ జగత్తు నేనే సృష్టిస్తున్నానంటారా ఎస్ అది వెళ్ళాలండి ఏం పొద్దున నిద్రలేస్తూనే సృష్టించేవా లేదా జగత్తుని చూసుకోమలా నువ్వు నిద్రలేస్తూనే సృష్టించేవా లేదా మీ నిద్ర లేచాడు నిద్రలేచి కాఫీ తాగి అవును నిన్న నేను చెప్పిన పని చేసావా అని అడిగే అంటే నాకు కుదరలే చేయలేదంటే మరి ఎందుకు కుదురుతుంది నువ్వేమో చాలా హడావిడిగా ఉంటావు మీ నాన్న తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు నా మాట నీకు ఇప్పుడు ఈ కలహ జగత్తును ఎవడు సృష్టించాడంట వీడు సృష్టించాడా దేవుడు సృష్టించాడు వీడే సృష్టించాడ అన్ని జగత్తులు కొత్త జగత్తులందరికీ కూడా వీడే సృష్టిస్తూ ఉంటాడు ఆ కలహాన్ని కొంతసేపు నడిపించాడు అనుకోండి ఎవడు నడిపించాడు దాన్ని మానేసింపు ఊరుతున్నాడు అనుకోండి కాబట్టి సృష్టి స్థితి లయములు అనే పనిని దేవుడు చేస్తున్నట్లయితే ఆ పనిని మీరు కూడా చేస్తున్నారు కాదండి దేవుడు పెద్దదాన్ని చూస్తున్నాడు నేను చిన్నదాన్ని చేస్తున్నాను అంటే ఆఖరికి ఎక్కడ తేలిందంటే పెద్ద చిన్న దగ్గర తేలింది దేవుడు పెద్ద లెవెల్లో చేస్తున్నాడు నేను చిన్న లెవెల్లో చేస్తున్నాను అక్కడ ఆ పెద్ద చిన్న తేడా అది సత్యమా అసత్యమా చిన్నపిల్లలు భూవాలా తాడుకుంటారు వాళ్ళలో అమ్మ పాత్ర పోషిస్తూ ఆవిడ లెక్క పెడతలతో బువ్వ వండుతుంది బువ్వా బువ్వ అంటే తెలుసు అన్నం వండుతుంది ఈ పిల్లలందరినీ కూర్చోబెడుతుంది వాళ్ళకి ప్లేట్లు వేసి వడ్డించి తినిపిస్తుంది వాళ్ళు తింటూ ఉంటారు ఇది బువ్వాల ఆట ఒక గంట అరగంట ఏ కొండలకు చాలండి అని పెద్దవాళ్ళకి కోప్పనగానే వాళ్ళకి విసిగిస్తుంది ఆట కొంతసేపడిన తర్వాత వాళ్ళు పారిపోతారు ఇంకో ఇంకో అట్లా అది చిన్న బువ్వాట మనం పెద్దవాళ్ళం మనం పెద్ద భూవాళ్ళ ఆట మనం ఏం చేస్తామంటే లక్షలు సంపాదించు ఇల్లు కడతాం ఇల్లు కట్టే కూడా ఏం చేస్తాం మళ్ళీ భూవాలు ఆడతాం అర్థమైంది లేదండి పద్యం చాలా స్పష్టంగా ఉంది మరి సో మనం పెద్దవాళ్ళు కూడా భూవాలాటే ఆడతారు వీళ్ళు భువ్వాలాట కొంచెం లెవెల్ ఎక్కువ ఉంది వాళ్ళు చిన్నపిల్లల బువ్వాలాట గోడ పక్కన కూర్చొని ఆడుకుంటారు వీళ్ళు పెద్దవాళ్ళు బువ్వాలాట ఆడడానికి ఒక ప్లాట్ ఒకటి కొన్ని దాంట్లో బిల్డింగ్ ఒకటి పెడతారు మంచి కిచెన్ ఒకటి పెడతారు భూవాలాట ఆడడానికి తర్వాత స్టీల్ సామాన్లు రెఫ్రిజిరేటర్లు కుక్కర్లు అవన్నీ కూర్చొని కొన్ని ఆవిడ బూమ తయారు చేసి వడ్డిస్తే వీళ్ళు మింగితూ ఉంటారు ఓసారి భగవంతుడు చల్లంట్రా అది నాటి పండు అవుతారు కంటే అంటే వీళ్ళు ఈ భూమాలాటంతా ఓడపాడే అవతల పాడేసి చిన్న పెద్ద తేడా తత్వంలో తేడా లేదు రెండు ఒకటే రెండు మిచ్చే రెండు కపోల కల్పితములే అది కల్పితమే ఇది కల్పితమే మరి ఇది కల్పితమో అది సత్యం ఇది సత్యమో అది కల్పితమో అని మీరు అనుకుంటూ ఉంటారు అదే మరి తెలుసుకోవాలి రెండూ కల్పితం లేదు ఆ పిల్లలు చూస్తే వాళ్ళు కల్పితమో ఆట అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారా నిజమని నిజమని అనుకుంటారు అలాగే అనుకుంటున్నారు చిన్న పెద్ద తేడా తప్ప ఇంటి తేడా లేదు మరి తెలుసుకుంటే దాన్నే తెలుసుకోవాలి ఇరికే పురాణ గాథను తెలుసుకున్నాము మాకు చాలా కథలు తెలుసు దేమీ తెలిసినట్టే కాదు ఇది తెలుసుకోవడం అలాగే మీరు నేను ఆడే ఆట పిల్లలాట దేవుడు ఆడే ఆట పెద్దలాట చిన్న పెద్ద తేడా తప్ప సత్వము ఒక్కటి ఏ దీంట్లో తెలుసుకోవాల్సిందల్లా దేహము కాదు ఈ మనస్సు ఈ దేహము నేను కాదు అని మీరు తెలుసుకుంటే మీకు దేవుడికి తేడా లేదలేదు ఈ మనస్సు ఈ దేహము నేను అనుకోబట్టి దేవుడు వేరే ఉన్నట్టుగా కనపడుతున్నాడు ద మోర్ అండ్ మోర్ మీరు దేహాభిమానం ద మోర్ అండ్ మోర్ ఎంత తగ్గుకుంటూ పోతే ఆ ఆత్మరూపంగా ఈశ్వరుడు మోర్ అండ్ మోర్ అనుభవానికి వస్తూ నిజంగా మీరు నేను రహస్యం చెప్తాను ఈ చెప్తున్నాను మీ ఫోటో హట్టు తీసుకుని పెద్దదిగా పెట్టుకుని ఇలాంటి పనులు గృహస్థులు చేయడం ఇలాంటి పిచ్చి చేయడానికి వాడు పీఠాధిపతం మఠాధిపతి అయి ఉండాలి గృహస్థులు పాపం వాళ్ళ సింపుల్ వాళ్ళ బతుకులు ఏవో వాళ్ళకి ఏవో అహంకారాలు ఉంటాయి వాళ్ళ అహంకారాలు ఇంత లెవెల్లో ఉండవు దీనికి స్పిరిచువల్ ఇంట్లో అనిపించారు ఇది చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అహంకారాలు నువ్వు నా చెప్పిన మాటలు ఉండలేదు కాఫీ ఆదిష్టంగా ఇచ్చావు లేదా మీ నాన్న నాకు సరైన పంచపెట్టలేదు ఇలాంటివి చిన్న చిన్న చిన్నగా ఏవో ఉంటాయి అవి కొద్దిసేపు ఉండి ఈ వీళ్ళకి పీఠాధిపతులు మఠాధిపతులకు ఉన్న అహంకారం బాత్రూమ్ లో కూడా బాత్రూమ్లో పెద్ద ఫోటో వీడి ఫోటోలు కూడా భోజనం చేస్తున్నప్పుడు వీడి ఫోటో ఎందుకంటే బాత్రూమ్లో ఎదురు కూడా పెట్ట కిచెన్ లో వంట వండుతూ ఉంటారు అక్కడ ఫోటో అప్పుడప్పుడు ఆ పొంగ తీసి అది చూసుకుని మళ్ళీ పెడుతూ నాకు ఒక మాల ఫోటో పెట్ట వీళ్ళందరూ భోజనాలు ఉంటారు అక్కడ ఫోటో పాఠం చెప్పినప్పుడు ఇంకెలాగూ ఉంటుంది భక్తులు ప్రేమతో పెట్టుకోవడం లేదా ఆయనే పెట్టేసుకోవడం తర్వాత ఆయన బాల్యం ఫోటో యవ్వనం ఫోటో సన్యాసానికి ముందు ఫోటో సన్యాసం తర్వాత ఫోటో లలి ఫోటో ఆయనేమో ఒక పాకలో ఉన్నప్పుడు ఫోటో ఇప్పుడు పాకలో ఏం లేదు అప్పుడెప్పుడో పాకలో ఉన్నారు వారం రోజులు వైరాగ్యం బాగా ఆవేశంలో ఉన్న రోజుల్లో వారం రోజులు పాటలో ఉన్నారు అదో ఫోటో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెట్టాడు పెట్టేసి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా చేసాడో నేను ఫలానాంత ఎవరైనా వెళ్ళిపోయింది ఆ పరమే ఈ పొరపాటు మీరేమైనా ఇంట్లో వాళ్ళ మూడు వరద Allah may reply to this sorrow, there goes one more thing with it. They will tell you, you have a file. You have a mind-low, you have a dry-low, you have a file-low. They will tell you BP, sugar, blood tests, you file-low. You have a file-low. You have a file-low. You have a file-low. You have a file-low. I have a feeling, ఇవన్నీ డే గో టు గదర్ అనే ఫీలింగ్లో నేనున్నాను అంటే మీరు అనొచ్చు కాబట్టి ఫోటోలు పెట్టుకోవడం మానేస్తే రోగాలు ఉండవాలని ఉండవేమో అని నాకు అనిపిస్తోంది మీరు ట్రై చేయండి నాకేమనిపిస్తోందంటే దేహాభిమానం లేకుండా నేను పుట్టాను ఇది నా ఫోటో ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అంటూ మీరు ఒక దేహాన్ని పట్టుకుని అదే పనిగా నేను నేను అనేటువంటి అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి దేహముయడల ఒక గ్యాప్ ఒక స్పేస్ పెట్టుకుని ఇదం శరీరం కౌంటేరియా క్షేత్ర వ్యత్యతిథితే నేను క్షేత్రజ్ఞ దేవుడు దెయ్యం వాడు తర్వాత చూద్దాం నేను క్షేత్రజ్ఞడా క్షేత్రము కామం దేవుడు సంగతాల తర్వాత చేసాం సో అనే ఈ గ్యాప్ మీరు పెట్టుకుని ఉన్నట్లయితే అప్పుడు ఫైల్ ఉంటుంది కానీ ఆ ఫైల్ డ్రాయర్లో ఉంటుంది సర్వదంలో ఉండదు హెడ్లో ఉండదు అప్పుడు బ్లడ్ టెస్ట్ ఉంటుంది డ్రాడ్లో ఉంటుంది హెడ్లో ఉండదు ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ మీరు కనుక ఆ దేహాభిమానాన్ని అలా తగ్గించుకుంటూ పోతే మీకు ఈ దేహం యొక్క అప్సెషన్ దాని మంచి జండుల యొక్క క్రమంగా తగ్గి దేవుడు నాకంటే ఒక పైపు వన్ సైడ్ గ్యాడ్యువల్లీ కమ్స్ దాంట్ అండ్ అదర్ సైడ్ మీరు పూజలు చేసి ఆరాధిస్తూ దేవుడు మీరనుకున్న బహుశా అంత ఎక్కువ దూరంలో లేడేమో బహుశా నాలోనే ఉన్నాడేమో బహుశా నేను ఆయనకంటే వేరుగా లేనేమో అనే అనుభవం కూడా మీకు కలుగుతుంది రెండు సమకాలంలో కలుగుతాయి ఇటు దేహాభిమానం తగ్గి కొలది అటు జీవై జీవబ్రహ్మైక్యము అనుభవానికి వస్తూ ఉంటుంది దట్ ఈస్ హౌ దే వర్క్ ఇట్ వెరీ ప్రాక్టికల్ అందుకోసం ఈ ఫోటోలో ఇంత కథ చెప్పారు నేను మీకు ఏ మేరకు దేహాభిమానం తగ్గితే ఆ మేరకు ఆ ఈశ్వరుని యొక్క ఆత్మత్వము ఆత్మ యొక్క ఈశ్వరత్వము అంటే రెండింటికి మధ్యను ఉండే గ్యాప్ తగ్గుతూ ఉంటుంది దేహమునకు మీకు మధ్య నుండే గ్యాప్ పెరిగి కొలది దేవుడికి నాకు మధ్యన ఉండే గ్యాప్ తగ్గుతూ ఉంటుంది మహాత్ముల అటువంటి అనుభవాన్ని ఈ విధంగా ప్రకటించినారు ఏమని తత్వము ఆత్మవు నీవే ఆ పరమాత్మవు నీవే కాబట్టి ఈ సకల జగత్తుకు ఏ పరమాత్మ కారణమో సృష్టి స్థితులే కారణమో ఆ పరమాత్మయే నీకు నాకు అందరికీ కూడా ఆత్మ ఇంతవరకు మొదట అధ్యాయంలో గడచినది అదేండి మీరు మొదటి అధ్యాయం ఏ పాఠం విన్నారు ఏ పాఠం మీస్తే మీరు ఇంకా చింత చేయక్కర్లేదు ఈ నాలుగు మాటలే మొదటి ధ్యాయంలో చెప్పబడ్డాయి వాటి వివరణ అక్కడ వచ్చింది ఇకేతత్ వేదాంత వాక్య సమన్వయ ప్రతిపాదనైన ప్రతిపాదితం ఇంకో ఈ సత్యము ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీ ముందు వివరించబడినది అయితే సబ్జెక్ట్ మ్యాటర్ని వివరించేందుకు పద్ధతులు మూడింటిని అవలంబిస్తారు భాష్యకారులు ఒకటి శృతి రెండు స్మృతి మూడు న్యాయము నాలుగవ నాలుగు కూడా పెట్టుకోండి అనుభవము నాలుగింటిని భాష్యకారులు టేకప్ చేస్తారు భగవాన్ బుద్ధుడు కూడా ఇదే సబ్జెక్ట్కి చెప్తాడు కానీ ఆయన ఏం చేస్తాడు శృతి స్మృతి తీసేస్తాడు న్యాయము అనుభవము పెడతారు ఆ రెండే దాంతో ఏమవుతుంది ఈ శృతి స్మృతుల యొక్క పరిభాష ద టెర్మినాలజీ మారిపోతుంది వస్తువు కానీ టెర్మినాలజీ మారిపోతుంది శృతి స్మృతుల్లో ఈ జగత్తు ఈశ్వరుడు మొదలవుతుంది మొదలై ఆత్మ దగ్గరికి వస్తుంది అక్కడ జగత్తు సత్యం కనుక జగత్తు సత్యం కాకపోతే మళ్ళీ జగత్తు సృష్టించిన వాడు ఈశ్వరుడు యొక్క ఆవశ్యకత ఏమున్నది అంచేత జగత్తు పోతుంది ఈశ్వరుడు పోతుంది ఆత్మను అవుతుంది మతం మతం మీద రెండు ఇద్దరిది ఒకటే అవుతుంది అద్వైతం ఒక్కటే ఉంటుంది కదండి అయితే దారి వేరు గమ్యం ఒక్కటి దారి వేరు దాంట్లో టెర్మినాలజీ మారుతుంది ఇప్పుడు నువ్వు రాముడు భద్రాద్రి రాముడు కోదండ రాముడు నువ్వు ఆరాధిస్తే నిన్ను కాపాడుతాడు మోక్షం నీకు లభిస్తుంది మోక్షానికి ఒక వ్యారీ శివుడు పార్వతీపతి త్రినేత్రుడు కైలాసవాసి ఆయన ఆరాధిస్తే నీకు మోక్షం వస్తుంది ఇప్పుడు ఏమైంది మీకు గమ్యాలు ఒకటే అయ్యాయి ఉంటే భాష మారింది టెర్మినాలజీ మారింది తప్ప గమ్యం మారలేదు రాముడన్నా అదే గమ్యం శివుడన్నా అదే గమ్యం అలాగే ఇక్కడ కూడా బుద్ధుడు చెప్పిన ఆత్మతత్వము శంకరుడు చెప్పిన ఆత్మతత్వము ఒకటే కానీ దాదులు వేరు దాంతో టెర్మినాలజీ బాగా తేడాగా ఉంటుంది ఆ టెర్మినాలజీ చూసి ఇది వేరది వేరని మన వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు భ్రమపడి అదిగో ఆయన ఈశ్వరుడు అని చెప్పాడా చెప్పలేదు కాబట్టి మనకొద్దు అని బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని బయటికి పరివేశారు వీళ్ళు అజ్ఞానం వీళ్ళు దాన్ని తిరస్కరిస్తే అది బయటికి పోయింది పోతే శంకరాచార్యులే చేశారు ఈ పని అన్నా అని అది ఆ పాపాల భైరుడు శంకరుడు ఆయన ఎత్తుమీ పడేస్తే వీళ్ళు చేసిన తప్పు పనికి ఒక స్టేటస్ ఒక సైంటిటీ వస్తుంది చేసిన పొరపాటు చేసి అది శంకరుడు చేసాడు అన్నారు అప్పుడు ఏమవుతుందో దానికి ఒక శాంటిటీ వస్తుంది ఇది వీడు ఓ అభిషేకం చేస్తూ ఉంటాడు చేసి ఈ లింగము శంకరాచార్య కైలాసం నుంచి పట్టుకొచ్చాడని చెప్తే వీళ్ళు గుండెలు తీసిన బొంతులు అలా చెప్పేసేటంటే హౌ వేర్ హీ కెన్ టాక్ లైక్ దాట్ తప్పు కదండి అలా చెప్పడం నీకేం తప్పనిపించలేదా అలా చెప్పాడమే అంటే తన కల్పన తన కపోల కల్పన నల్లా జనం మీద పారేయడమే శంకరాచార్య కైలాసానికి వెళ్ళాడా లేదా నడిచి వెళ్ళాడా విమానం ఎక్కి వెళ్ళాడా అక్కడ కైలాసం అనేది ఒకటి అక్కడ ఉందా దానికి ఈయన వెళ్ళొచ్చాడా ఆయన వేదాంత నిండిములో ఏం చెప్పాడో చూశాడా వెళ్ళి అక్కడికి వెళ్ళి లింగం ఒకటి పట్టుకొచ్చాడా ఇది ఎలా ఉంది నేను కేంద్రాయాత్రకి వెళ్ళావు బండరాయి ఒకటి పట్టుకొచ్చాను ఈ కథ తన వీడు ఇలాంటివి పిచ్చిపడేదో చేసి దీన్ని శంకరుడికి అంటకట్టేయడానికి మీకు తెలియట్లేదు దాని ముఖం చూస్తే మనం ముక్తినాథ్ వెళ్ళారనుకోండి ముక్తినాథ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఓ రాయి తెచ్చుకొస్తారు ముక్తి రాయే ఇక్కడ రాయే అక్కడ రాయే నామాల గుండు రాయికి దానికి తేడా లేదు కానీ అది ముక్తినాథ్ నుంచి పట్టుకొచ్చాను నేను పట్టుకొచ్చాను రాయి మానవ నుంచి పట్టుకొచ్చాను అది నా టేబుల్లో పట్టుకుని కాబట్టి అలాగా ఈ టెర్మినాలజీ లేదు కాబట్టి బుద్ధుడు చెప్పింది సత్యము కాకుండా దాన్ని పోషిపించడం చాలా తక్కువ ఎనివే ఆత్మ ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడుగా మనందరిలోనూ ఉన్నాడు అనే విషయాన్ని శృతి స్మృతి న్యాయ అనుభవ దాంట్లో శృతి ప్రథమాధ్యాయంలో శృతి ప్రధానంగా నడిచినది శృతి వాక్యములు ఏవి కలవు అంటే ఉపనిషద్ వాక్యములు శృతి అంటే మళ్ళీ కర్మకాండాది మొదలెట్టకూడదు కర్మకాండలో ఇంకేదో ఉంటుంది వేదాంత వాక్యములను పట్టుకోవాలి కర్మకాండలో ఉన్నవన్నీ మీరు పట్టుకుంటే మతిపోతుంది ప్రజాపతి రకామైత ప్రజాపతి కోరిక కలిగినది ఏమని ప్రజాసులు సంతానాన్ని కనాలి తతపో తపేత ఆయన తపస్సు చేశాడు పౌరాణికుడైతే తపస్సు చేశాడు కదలకుండా మదలకుండాగా పది కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు పది కోట్లు అనకపోతే అసలు పౌరాణికుడికి అది కనపడదు ఇప్పుడు కొంతమంది కారం బాగా తినేవాళ్ళకి పచ్చడియో లేకపోతే మిరపకాయో కొంచెం తగలాలి నశాలి తగిలితే కానీ వాడిది అలాగా ఈ పౌరాణికుడికి తపస్సు చేసేటంటే మూడేళ్ళు తపస్సు చేసేట చప్ప తప్పగా ఉండదు పది కోట్ల సంవత్సరం బావు పది కోట్ల సంవత్సరం శతపోతపప్యత అంటే బాగా ఆలోచించాడు ఆ విష్ణు మీద బాగా ఆలోచించినాడు శతపోతపప్యత సత పా అనవసరత సృష్టి చేశాడు సృష్టి చేస్తే పాములు పుట్టుకొచ్చాడు ఇది ఎక్కడ ప్రారంభ పాములు వచ్చేటి అని ఆయన కంగారు పడ్డాడు సద్వితీయమతప్యత మళ్ళీ తపస్సు చేశారు ఈసారి అరణ బట్టలు ఉంటుంది సమయ అదృష్ట సునియత ఈసారి పక్షులు పుట్టారు ఏమిటండి మళ్ళీ ఈ దుకుమారుని మళ్ళీ పక్షులు పుట్టేటే స తృతీయమత్యత మళ్ళీ తపస్సు చేశారు అంటే ఏదో ఉంటుంది కథ అలాంటి కథల్ని బట్టి చెప్పేను కాదు ఇది కర్మకాండలో ఇలాంటి కథలు చాలా ఉంటాయి ఆ కథల్ని తీసుకుని ఎక్కడ ఏదో సమన్వయం చేశారని మీరు అనుకోకూడదు వాటికి సమన్వయం కుదరదు నేను సమన్వయం చేస్తారు దీన్ని అది కథ దానిలో వేరే అర్థం ఉంటుంది అని సమన్వయం చేయాలి అలా చేశారు కూడా అది ఒక మంత్రాన్ని చెప్పే విషయం కాబట్టి ఇక్కడ వేదాంత వాక్యములు ఉపనిషద్ వాక్యములు తీసుకుని మీరు సమన్వయం చేసుకోవాలి అంతేగాని కర్మకాండలో కథలను పట్టుకుని సమన్వయం చేస్తారంటే వర్క్ దాన్ని ఒకటి మీకు ఏమర్థమైందండి కర్మకారంలో కథలకే నేను అలా చెప్తుంటే మీరు పురాణ కథలను పట్టుకుని సమన్వయం చేయగలుగుతారండి ఎప్పటికైనా సమన్వయం చేయగలుగుతారా రాహపురాణం తీస్తే సృష్టి అలా ఉంటుంది వామన పురాణం తీస్తే ఇంకోలా ఉంటుంది పురాణం తీస్తే ఇంకోలా ఉంటుంది గరుడ పురాణంలో ఇంకొత్త కాబట్టి వీటన్నిటినీ సమన్వయం చేయటా అనేది అయ్యే మాట కాదు వేదాంత వాక్యములను మాత్రమే సమన్వయము చేయుట చేయుట ద్వారా ఈ జగత్తు దానిని సృష్టించిన ఈశ్వరుడు నేను అనే మూడింటి యొక్క తత్వము చక్కగా ప్రతిపాదించబడినది ఇంకా ఏం చెప్పారు మొదటి అధ్యాయంలో ప్రధానాది కారణవాదాచ అశబ్దత్వేన ప్రధానవాదు ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ యొక్క టీసస్లో రెండు అంశములను గట్టిగా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఆ రెండు అంశములు ప్రముఖమైనవి ప్రముఖమైన పాయింట్స్ ఎవరు తీస్తుంది వాటిని తెలుసుకుంటే ఆ వాదం అంతా వాటిని నిరాకరించారు ప్రముఖమైన వాదం ఏమిటంటే ఈ జగత్తుకి కారణము జడము చేతనము కాదు మనం పైన ఏం చెప్పాం చేతన కారణము బ్రహ్మ జగత్తుకు కారణము అని చెప్పారు కానీ జడమే జగత్తునకు కారణం చేతనము జగత్కారణము చేతన బ్రహ్మ జగత్ కారణము లేదా జడ ప్రధానము జగత్ కారణము పేరు ఆ చేతనానికి మనం బ్రహ్మ అంటే ఆ జడానికి వాళ్ళు ప్రధానం అన్నారు బ్రహ్మ జగత్ కారణం అన్నదానికి జడ ప్రధానము చాలా అత్యంత మౌలికమైన భేదం తేడా ఒకటి వస్తుంది ఇది అదా అన్నప్పుడు కొని ఇది కానీ అది కానీ ఏదైతేనే వింటండి అంత పెద్ద విషయాలు ఏమిటని అనడానికి వీల్లేదు ఎందుకంటే చేతన బ్రహ్మ జగత్కారణం అని అంటే ఆ జగత్తు నిత్యం అయిపోతుంది అది సత్యం అవు జగత్ ప్రధానము ఆ జగత్తు సత్యం ఇప్పుడు కుండ మట్టి నుంచి పుట్టింది ఆ కుండకి కుండ భావన నుండి పుట్టినది ఆ కుండకి తర ఏటండి అర్థమైంద కు మట్టి నుంచి పుడితే అది అసలైన కుండ నిజమైన కుండ భావన నుంచి పుడితే అది అది అసలు అసత్యమైన మీరందరూ పడిపోసుకునే కుండని భావన చేయడు చేశారా ఆ చేశాను కుండ ఉంది ఆ ఆ కుండ ఏంటది జగత్తు పరమేశ్వరుని యొక్క చేతన నుంచి పుట్టింది అంటే అది భావనాత్మకమైన జగత్ అవుతుంది అంటే కల్పిత జగత్ అవుతుంది జగత్తుని కల్పించను తప్ప చేసేను అని అన్నారు సూర్యాచంద్రమ సౌ యథా పూర్వమకల్పయత్ అని అంటారు అకల్పయత్ అని తప్ప అకరోత్ అన్నారు సూర్యాచంద్రము సౌధాత యథాపూర్వమకత్ అథాపూర్వం అకరోత్ అన్నారంటే అది సత్యం అవుతుంది అకల్పోయేతంటే ఇప్పుడు డైరెక్టరు సినిమా డైరెక్టరు ఆ కథానాయకుడి యొక్క జీవితంలో అనేకములైనటువంటి ఆటంకాలని కల్పించి కథానాయకుడికి నాయికి మధ్యన దాతశక్యము కాని అగాధములను కల్పించి తర్వాత అంతిమంగా వాళ్ళిద్దరినీ కలిపినాడు అంటారా లేకపోతే వాళ్ళిద్దరికీ మధ్యన అగాధములను తయారు చేసి అలా అంటారా కల్పించేనే అంట తయారు చేసే అన్నం ఎందుకంటే అది సినిమా కనుక కాబట్టి జగత్కారణము చేతన బ్రహ్మ అంటే ఏ కారణం ఉపాగానం దేనికి చేతనము ఉపాధారణమో అది నిత్యం అవుతుంది అది మాయమవుతుంది అలా కాకుండా దేనికి జగత్ ప్రధానము ఉపాదానము అది సత్యమై కూర్చుంది అంత తేడా ఉందో చూసారు కాబట్టి మౌలికమైన భేదం వేదాంతుల యొక్క ప్రతిపాదనకి సాంఖ్యల ప్రతిపాదనకి మౌలికమైన భేదం ఎక్కడంటే సాంఖ్యల జగత్తు సత్యము వేదాంతుల జగత్తు నిత్య అదొకటి రెండు సాంఖ్యులు ఈశ్వరుణ్ణే అంగీకరించారు వాళ్ళు నిరీశ్వరవాడు వేదాంతులు ఈశ్వరవాడు ఈశ్వరుడు వేడు జగత్ ప్రధానము జగత్తు మాత్రమే గలదు నేను ఉన్నాను ఇది సాంఖ్యం వేదాంతులు వేడు జగత్తు కల్పితము ఏ పరమాత్మ కల్పితమో ఆ పరమాత్మయే సత్యము నేను కూడా ఆ పరమాత్మ కంటే భిన్నముగా లేదు ఇది కదా ఎంత తేడా వచ్చిందో చూడండి వీళ్ళు ఈశ్వరవాదులు వాళ్ళు నిరీశ్వరవాదు ద్వైతులు కూడా ఇటువంటి ఈశ్వరవాదుడు కాదు ద్వైతులు ఏమంటారంటే జగత్తు సత్యము జగత్తు సత్యమైతే నేను సత్యము ఈశ్వరుడు కూడా ఉన్నాను ఇది ద్వైతులు రైతులు ఎలాంటి వాళ్ళు చెప్పుకుంటారా మీకు మీరు ఆలోచించండి మనం ఇల్లు కట్టుకుంటాం టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టాలి దాంట్లో బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బెడ్రూమ్ ఆనుకునే బాత్రూమ్ ఎంత ఉంటుంది సెవెన్ కిచెన్ ఎంత ఉంటుంది ట్వెల్వ్ బై ట్యాబిన్ డ్రాయింగ్ హాల్ 20 బై ట్వంటీ పూజాగిరి టూ బై త్రీ అలాగే ఉంటుందా అలాగే ఉంటుందా నేను నాది నా ఇల్లు నా వాసలి నా డబ్బు నా అకౌంట్లు నా బంగారం నా సుఖాలు నా దుఃఖాలు నా రాగాలు నా ద్వేషాలు ఇవన్నీ కష్టం స్టాక్ మార్కెట్ సిటీ బిల్డింగ్లు ఇవన్నీ దేవుడు కూడా ఉన్నాడు కూడా నేను ఓ మూల ఉన్నాడు ద్వైత ఇది ద్వైతి ద్వైతంలో ఉంటాడు ద్వైతి నేను భక్తుణ్ణి భక్తుణ్ణి అంటా యు బిట్ వేరీ ఆఫ్ దిస్ ద్వైతి ఎందుకంటే ద్వైతుని యొక్క భక్తిలో దేవుణ్ణి నవ్వు పూజారూమే మీకు దృష్ట ఒక ఆయన ఉన్నారు నాతో ఆయన ఎంత గొప్పవాడు తెలుసునండి పూజారూమ్ స్పెషల్ గా కట్టించుకున్నాడు అన్నాడు అంటే నేను నా టూ బై త్రీ అయినా అన్నా అవునండి మీకు పూజారూమ్ డైమెన్షన్ కాదు నా పాయింట్ మీరు పట్టుకున్నారా పూజారూమ్ డైమెన్షన్ కూడా నేను అనుకోవద్ది వీరి స్కీవ్ ఆఫ్ సిటీస్ లో ఒక మోల్ ఉంటాడు మూలుండే ఇంజర్లో తెలిసినా వీడి కోరికలు చేస్తారు వాడి పని ఏమిటంటే వీడు కోరికలను చేరుస్తూ ఉంటారు దట్ ఈజ్ హిజ్గా సెక్యూరిటీ కూడా ఇదే ఈ ద్వైత సెక్యూరిటీ ఈ ద్వైతుల యొక్క దేవుడు చుసారా నన్ను ద్వైతుల యొక్క దేవుడి కంటే నాస్తితులే వాడు తమ బతుకు తాము బతుకుతూ ఉంటారు తమ కష్టాలు తమ సుఖాలు తామే పడతారు ప్రతిదానికి దేవుడా నువ్వేడంతో పడుతుంది అని అస్తు ప్రధాన కారణవాదము నిరాకరింపబడినది ఏ బేసిస్ మీద నిరాకరించాడు స్మృతి స్మృతి న్యాయ అనుభవాన్నమే సో శృతి బేసిస్ మీద నిరాకరించాడు స్మృతి బేసిస్ మీద నిరాకరించడం మిగిలి ఉన్నది అది ఈ అధికరణమే స్మృత్యధికరణమే అశబ్దత్వేన శబ్దము అంటే వేదము శృతి ఈ ప్రధాన కారణవాదము ఇత్యాదులు శబ్దములు కావు శబ్ద అనుగృహీతములు కావు వీటికి వేదము యొక్క శాంక్షన్ లేదు కానీ మేము వైదికులం మేము వైదికులం అంటూ అని వాళ్ళేమో ఒక శిష్టత్వాన్ని సంపాదించారు మేము వైదికులం మేము వైదికులం అని ఒక శిష్టత్వాన్ని మీరు తిరుపతి కొండ మీదకి గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద్ అంటే మీరు భక్తులుగా చలానే ఉంటారు అక్కడికి వెళ్ళి ఓర్ణమ శివాల అన్నారు అనుకోండి మిమ్మల్ని వాళ్ళు చిన్న చూపు చూస్తారు ఎక్కడ అలా చిన్న చూపు చూస్తాం శివుడు విష్ణు ఒకటే అన్నారు అనుకోండి గట్టిగా చిన్నచూపు చూస్తారు కాబట్టి ఏడుగు పడతారు ఈ సాంఖ్యలు ఉన్నదే వీళ్ళు చాలా మోసంగా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే మా సిద్ధాంతం వేదమే వేదనే వేదం జిందా పద్ వేదం జిందా పద్ధతి వీళ్ళు చూసేట్లుగా చాలా అధికరణాలు వేదమే అన్నారు అప్పుడు చాలా ఉన్నారు అబ్బో వీళ్ళు అని వాళ్ళని ఎత్తు మీద పెట్టుకుంటే శంకరు లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు వైదికులు కాదురాబో అశాంతం ఇతే అని సూత్రం పెట్టి వాళ్ళు కాదు వైదికులా కనపడుతున్నారు మన భారత సమాజానికి పట్టిన దురదృష్టం ఏంటంటే వైదికుల్ని వైదికుడు అన్న అవైదికుడిని నెత్తిని పెట్టుకునే యథార్థమైన వైదికుడు బుద్ధుడు మనం దూరం పెట్టాలి ఇది దేశం కోసం సర్వస్వ త్యాగం నరేంద్ర మోడీ లాంటి వాడిని ఓడించి దేశానికి ద్రోహం తలపెట్టి వాళ్ళని నెత్తిని పెట్టుకున్నట్లు ఏంటిది something like ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఎనీవే సం పాలిటిక్స్ దానితో ప్రధాన కారణవాదము అశబ్దము అంటే వేద విరుద్ధము అని నిరాకరించడమైంది ఇదంతా ప్రథమాధ్యాయంలో అయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇదే ఏం చెప్తారో చెప్పండి మేడం ఇదానీ స్వపక్షే స్మృతి న్యాయ విరోధ స్వపక్షము స్వపక్షం అంటే ఎవరో తెలుసు అండి జగత్తు మిథ్య మిథ్యా జగత్తుల అధిష్టానం పరమాత్మ జీవుడు అనేవాడు పరమాత్మ కంటే వేరే లేదు ఇది స్వపక్షం ఈ స్వపక్షానికి స్మృతుల యొక్క విరోధము కాదడు అని పెద్ద చెప్పగా స్మృతులంటే ఏ కాపిల స్మృతి విరోధముగలదు కాపిలా అంటే కపిల మహర్షి చేత రచించబడిన సాంఖ్య సూత్రాలు దానికి స్మృతి అనే స్టేటస్ ఇచ్చారు దానికి స్మృతి అనే స్టేటస్ ఎందుకొచ్చింది కపిలుడికి మహర్షి అనే స్టేటస్ ఇచ్చారు కపిల మహర్షి ఆయన అయినప్పుడు అదేమవుతుంది స్మృతి అవుతుంది ఇప్పుడు ఒక ఆయనకి సిద్ధ గురువు అని మీరు స్టేటస్ ఇచ్చారు అనుకోండి అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏవో చిల్లర మాటలు ఏవో ఉంటాయి చిన్న చిన్న మాటలు పెద్దలు పెద్ద విలువైన మాటలు ఏమి కానీ ఆయన చెప్పిన మాటలకు ఏమి స్టేటస్ వస్తుంది అనుగ్రహ భాషణ అనే స్టేటస్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన పాఠానికి అనుగ్రహ భాషణం అనే స్టేటస్ ఉండదు ఎందుకని నాకు పీఠాధిపతి అనే స్టేటస్ లేదు కనుక పీఠాధిపతి ఒక ఆయన వస్తాడు వచ్చి ఇప్పుడు వాడు అనుగ్రహ భాష ఏం చెప్తారు అనేప్పటికీ అందరూ చెవులు రిక్కించి ఆయన ఏం చెప్తాడు మనం మానవులపై పుట్టినందుకు ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి మీరందరూ కూడా మాఘమాసంలో తెల్లవారు స్వామి స్నానం చేసి పూజలు చేయండి అని చెప్పేసి ఇది అనుగ్రహ భాయన అది ఉంది ఆ మాట ఉంది మారుమాసంలో పూజలు చేసి స్నానం చేయండి అమారు బాగా ఉంది అది దృష్టాంతంలో అది ఫిట్ కాలేదు దృష్టాంతంలో ఎలాంటి వాక్యం ఉండాలి ఒక అసందర్భమైన వాక్యం ఒకటి అప్పుడు అది దృష్టాంతంలో ఫిట్ అలాంటి వాక్యాన్ని మీదే పెట్టుకోండి అలాంటి అనుగ్రహ దోషణం ఏదో స్నానం చేసేప్పుడు మట్టి గోదావరిలో వేయండి కొన్ని అడిగుకోండి స్నానం చేసే మట్టి గోదావరిలో వేయండి పా పావంసాలు అంటారు ఆ మెట్లన్నీ మట్టి పోసేసి జారిపోయిట్లా లేదని మనకు వస్తుంది అప్పని మనకు వస్తుంది అర్థం లేని మాటలు అక్కడ ఉన్న మట్టి అక్కడ వేస్తే అయిపోయాయి మరి మట్టి పొట్లాలు కట్టి మట్టి ఏదో ఇలాంటిది ఏదో చెప్పడం ఏదో అనుగ్రహ భాషలో ఉన్నాం సమాజం వల్ల పోతూ ఉంది ఎనీవే దైతే అంటే కపిల మహర్షి యొక్క సూత్రము అది మీ అద్వైత వేదాంతానికి విరుద్ధంగా ఉన్నాడు నువ్వు ఇతర పక్షాలను నువ్వు తెగ ఖండించావు ఆ స్మృతి మీ పక్షాన్ని ఒప్పుకోవట్లేదు అద్వైతాన్ని ఒప్పుకోవట్లేదు అద్వైత అద్వైత స్మృతులు ఉన్నాయి ఇప్పుడు మా దేవాలయాల్ని మీరు ఎలా నడుపుతారండి అలా ఎదుగు చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారు ఆగమశాస్త్రం ఎప్పుడు రెండు చేస్తున్నావు అంటారా అనమాట తిరుమంజనం ముందు శాస్త్రముద తర్వాత ఉండాలి కదా నువ్వు శాస్త్రు మురై చేసి తిరుమంజనం చేస్తున్నావు ఏదైనా ఉండడం అడిగాడు ఆగమశాస్త్రంలో అలా చెప్పారు కాబట్టి అలా చేస్తున్నావు మీ అద్వైతం మా ఆగమశాస్త్రం ఒప్పుకోట్లేదు కాబట్టి మీ అద్వైతాన్ని తీసి పక్కన దానికి రిప్లై ఇవ్వాలా కట్టగా ఆ పనికి రెండో అధ్యాయంలో చేస్తారు నెంబర్ న్యాయము చూడండి కొండ మట్టి నుంచి వస్తుందా చైతన్యం నుంచి వస్తుందా ఇప్పుడు మట్టి నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవాలి తెచ్చుకుని ఇంట్లో మంచినీళ్ళు తాగాలి మట్టి నుంచి వచ్చిన చైతన్యం కొండ పడుకు వస్తుందా చైతన్యం నుంచి వచ్చిన కొండ పనుకొస్తుందా అర్థక్రియా కార్యత్వం అంటే ప్రయోజనకరమైన పనిని ఏదైనా చేయాలంటే చైతన్యం నుంచి వచ్చిన కొండకి ఉపయోగిస్తుందా మట్టి నుంచి వచ్చిన కొండ ప్రయోగిస్తుందా మట్టి ఇప్పుడు దేవుడికి ఇప్పుడు కొండకి ప్రదక్షిణం చేయాలి కొండకి ప్రదక్షిణం చేయాలంటే రాళ్లతో తయారైన కొండకి ప్రదక్షిణం చేస్తావా చైతన్యం నుంచి వచ్చిన కొండకి ప్రదక్షిణం చేస్తావా చైతన్యం నుంచి వచ్చిన కొండలు ప్రవెట్లో చేయాలంటే వీళ్ళెక్కడికి వాళ్ళకి ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి ఆ తర్వాత చైతన్యం నుంచి ఒక కొండలని భావన చేసి దాన్ని చూసి ప్రవెట్లో చేయాలి ఇట్లా కూర్చొని ఇటు దూరం చేయొచ్చు కాబట్టి ఈ జగత్తు చైతన్యం నుంచి రావడం ఏమిటండి ఇక్కడెక్కడ పిచ్చింది కానీ సూర్యుడు చంద్రుడు చైతన్యం నుంచి వచ్చారా అక్కడ మండి ఘోరం అది నుంచి ఎలా వస్తుంది అని న్యాయము యుక్తి దీనికి అద్వైతంలో పరిహారం చెప్పాలా అక్కర్ కదా చేతనం బ్రహ్మం ఒక్కటే సత్యము అని నిరూపించాలంటే జగత్తు చైతన్యం నుంచి వచ్చిందంత వతీ అది న్యాయం దానికి పరిహారం చెప్పాలి అది నవిలక్షణత్వాధికరణంలో అది చెప్పబోతున్నారు ఇక ఈ విధంగా మీ సిద్ధాంతానికి స్మృతులు విరుద్ధంగా ఉన్నాయి న్యాయము అంటే యుక్తి విరుద్ధంగా ఉంది అని ఒక దండయాత్ర ఉంటే దానికి పరిహారం చెప్పాలి చెప్పకపోతే సిద్ధాంతం నిలబడదు పరిహార ప్రధానా వివాదానాంచ ఈ ప్రధానవాదు ఉన్నారు దృష్ట అంటే ప్రధానం జగత్ కారణం పరమాణువులు జగత్ కారణం అని చెప్పేవాళ్ళు ఇలాగా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలు చాలా యుక్తియుక్తంగా చెప్తారు చాలా యుక్తులు మంచి లాజిక్తో చెప్తారు చూడండి బోధగురువులు మీకు చేసిన ఉపకారం ఏమీ ఉండదు వారు పాఠం చెప్తారు ఆ పాఠం వల్ల మీకేం అడుగుతుంది ఎన్ని రోజుల పాఠం ఉన్నా ఉపయోగమై ఉండదు కాబట్టి బోధ గురువులందరూ బాధ గురువులే సిద్ధ గురువులు మాత్రమే నిజం గురువులు అని ఒక ఆయన మాట్లాడతారు అది ఎలా ఉంటుంది మంచి యుక్తి యుక్తంగా ఎంత యుక్తితో అంటే అక్కడ కూర్చుంటే వెయ్యి మంది ఎంత బాగా అని మహా సదా పడిపోతూ ఉంటారు అంత యుక్తిగా మాట్లాడతారు ఏమంటే అది యుక్తియా లేక యుక్తిలా కనబడే అసత్యమా ఏది చెప్పండి యుక్తిలా కనబడే అసత్యం దానికి యుక్తి ఆభాసము అంటే అది యుక్తి కాదు తప్పది కానీ యుక్తిలా కనబడు యుక్తిలా కనబడు ఏమంటే న్యాయాభాసం న్యాయ అంటే యుక్తి న్యాయాభాషము న్యాయముగా కనపడుతుంది అబ్బా ఎంత లాజికల్గా ఉందిరా అనిపిస్తుంది కానీ దాంట్లో లాజికే ఉండదు ఈ సాంఖ్య సిద్ధాంతము సిద్ధాంతాలు ఉన్నాయి పిసరా వాటి నిండల్వే ఉపబ్రూహిత అంటే అవన్నీ కూడా ఇటువంటి యుక్త్యాభాసలతో నిండి ఉన్నాయి మొదలు నుంచి తుది వరకు అన్ని యుక్త్యాభాసలే ఒక్కటి యుక్తూ ఉండదు నిత్యాభాసలు తప్ప ఇంకా ఏమీ ఉండక కానీ జగత్తులో అబ్బో అన్నట్టుగా ఉంటుంది ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరము కలదు ఈ సాంఖ్య సిద్ధాంతము వీళ్ళు ఎలా కనపడతానంటే బా ఎంత లాజికల్గా మాట్లాడుతున్నారు రా అన్నట్లు కనపడతారు కానీ వాళ్ళు చెప్పే లాజిక్ అంతా కూడా తల్లకిందులు లాజిక్ అది తప్పది తప్పు లాజిక్కది అని చెప్పాల్సి అది కూడా ఈ అధ్యాయంలో చెప్తారు ప్రతివాద ప్రతివేదాంతంచృష్ట్యాది ప్రక్రియా అవిజీతత్వం కావండి వేదాంత పూనండి వేదంలోనూ సాగమ శాస్త్రాల్లోనూ అక్కడ సృష్టిల్లా అయింది అలా అయింది అంటూ ఎవరేవో చెప్పారు ఒకదానికి ఒకదానికి కొంతనం ఉండదు కానీ వేదాంతములలో అలా ఉండకూడదు వేదాంతంలో తైత్రయంలో స్మృతి సృష్టి ఓలా చెప్పి చాంద్రజ్యంలో ఇంకోలా చెప్పి ఐకరేయంలో మరోలా చెప్తే వేదాంతంలో వేదాంతానికే పొంతలా లేకపోతే అది దోషం కదా అని పూర్వపక్షం అలాంటి భేదమేమీ లేదు విరోధం దిగీతం విరోధం ఒక వేదాంతానికి మరో వేదాంతానికి అంటే ఒక మరో ఉపనిషత్తికి సృష్టి యొక్క ప్రక్రియ విషయంలో విరోధముందని నువ్వు అంటున్నావు నువ్వు పొరబడ్డావు నువ్వు సరిగ్గా చూడలేదు ఉపనిషత్తులను వాటిలో విరోధమనేది లేదు అని ఆ విషయం ఇత్య అర్థజాత్య ప్రతిపాదన ద్వితీయోధ్యాయ ఆరే ఇన్ని విషయాలన్నీ వివరించుట కొరకై ఎన్ని విషయాలు వచ్చాయి స్మృతి విరోధ పరిహారము న్యాయ విరోధ పరిహారము ప్రధానాది సిద్ధాంతములలో ఉండే న్యాయములు న్యాయభాసలే న్యాయములు కానే కావు వేదాంతముల సృష్టి ప్రక్రియ విషయములో విరోధము లేదు అనే నాలుగు విషయాలను ప్రతిపాదించుట కొరకై రెండవ అధ్యాయము ఆరంభంతో పడుతున్నది త్ర ప్రథమం స్మృతి విరోధము పుణ్యస్య పరిహరతే స్మృత్యనవకాశదోష ప్రసంగ ప్రసంగ ఇదిర్న్యస్మృత్యనవకాశదోష ప్రసంగా